సంకీర్తన సంఖ్య నాలుగు వందల ఒకటి ఏమి సేతుదేవదేవ ఇంతయు మాయ కామినుల జూచి జూచి కామించి చెంచుక్కనుతో ఇ సతుల పారికింజిక్కి చెల మందెను నాదు ఇచ్చరి మనసు కంచు గుత్తి కలవారి గానముల నములా చొక్కి చుక్కి కంచు పెంచునాయబో నా కడలేని గుణము తీపుల మాటల మించి తెరవల భ్రమ సరి తీపుల పాలాయబోన తెలివెళ్లాను పూపల తోడి పొలతుల చూచి చూచి పూపలు బిందెలు నై పుల్లు పోయేదము కూటమి కోరి కోరి కూడి కూడి కుటువ నా విరతిందో కొల్లబోయెను నీటున శ్రీ వెంకటేశ నినుగని ఇంతలోనే జూటరినై ఇంతలోనే సుజ్ఞాని నైతి